ప్రాధాన్యం చేసుకున్నాం కలముస్తా పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయశు ప్రభాకలను బంధనాలు తండ్రి కృతజ్ఞత స్థుతు స్తోత రజ పరిశుద్ర వర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకే వందనాలు ప్రభ స్థుతి మహిమ గణత ప్రభావ యుగ యుగలకే నీకే చలనం గక్క దేవాసు ప్రభా మమ్మల్ని నీకు వందనాలు తండ్రి దేవాయత్ మా ప్రతి పాపాని షాపాన్ని ఏచుకృసి రక్తం చేత కడిగి వేసి ప్రభా నీ యొక్క బిడగా స్వీకరించుకున్నందుకు లెక్కలేని వందనాల ప్రభా థ్యాంక్ యూకిస్తూ ఉన్నదండి దేవాయత్స ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా మరి ప్రార్థన ప్రభా ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉండేలాగా సాయపడమని ప్రార్థన తండ్రి నీ యొక్క పరిశుద్ధత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి మా ప్రభా మరి నీ యొక్క కృపలో భద్రపరుచుకొని మరి మరి యొక్క దినము మాకు ఇచ్చి ఇంకా నీ సరి నడిపిస్తున్నందుకు నీకు లెక్క నిన్ను వందనాలి ప్రభా దేవా నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క రక్షణ చివరి మేము నిలబడాలా విశ్వాసంలో మేము ఉండాలా ప్రభా అంచగా మేము ఎదిగేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తుండీ దేవాయత్తు ప్రభా దీవాలతో నేను స్థుతించాలా ఆరాధించాలా ప్రభా ని చిత్తాన్ని అనుసరించి మేము అందరం నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుండీ దేవాయచ ప్రభ ఇంకెంత మంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారి మీరు గాలమించుకోండి లెక్క రండి దేవ ప్రభా ప్రతి వారికి ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చండి మరి ముఖ్యంగా ప్రభా పాట ద్వారా మయమ పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభా మరుదని సరిదిద్దుకునేలాగా ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా ఏసే మరి మీరే మాకు తోడై నడిపిస్తారని ఆది అంతా మీరే తోడై నడిపిస్తారని ఏ నామంలో ప్రార్థిస్తుంది నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయయు నీ వేవు మీ గయూనీవే అల్ఫయయుని వేవ మే ప్రభు ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రియుడైన యోహాను పద్మాసులు ప్రియమైన యేసుని స్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసులు ప్రియమైన యూని స్వరూపము ప్రియ మారజసి బహుధన్యుడయ్యో ప్రియ ప్రభువు నిను చూడనిము ప్రియ మారజసి బహుధన్యుడ ప్రియ ప్రభువు నిను చూడనిము ప్రభుయేసు రక్షక నసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా ప్రభు యేసున రక్షక నసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా లెక్కాలిని మార్లు పడిపోతని దిక్కులేని వాడని నై లెక్కాలేని మార్లు పడిపోతని దిక్కులేని వాడని నై తిని చక్క నా నేత్రాలు తెరచి గ్రక్కు ననిను చూడనిమ్ము చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కు ననిను చూడనిమ్ము ప్రభు ఏ సోన రక్షక నొసూ కన్నులు నకు నిరత ము నిన్ను చూడా ప్రభు ఏ సోన రక్షక నొసూ కన్నులు నకు నిరత నిన్ను చూడా ఎరిగి ఎరిగి నే చెడిపోతీని ఏ సు నియ ము పీతిని ఎరిగి ఎరిగి నే చెడిపోతీ యేసుని గాయము మోసాపోతే నేను దృష్టి దొలగి దాసోడనను చూడనిమ్ము మోసాపోతే నేను దృష్టి దొలగి దాసోడనను చూడనిమ్ము ప్రభు ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎందారెసుని వైపు చూసెదరు పొందేదరు వెల్గొకమునా సుని వైపు చూచెదరు పొందేదరు వెలుగు ముకమునా సంది ఎంబూలేక సంతోషించోచు ముందుకు పరిగెత్తదారు సంధి ఎంబూలేక సంతోషించోచు ముందుకు పరుగెత్తేదారు ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసునరక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా విశ్వాసకర్తవో ఏ ప్రభు కొనసాగించు వాడేసుప్రభు విశ్వాసకర్త వోయేసుప్రభు కొనసాగించు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు ప్రభు ఏసోన రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభు ఏసోన రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా కంటికి కనబడని వెన్నయో చెవికి వినబడన వెన్నయో కంటికి కనబడన వెన్నయో చెవికి వినబడన విన్నయో హృదయ గోచరము కానివి ఎన్ని సిద్ధ పరచితివ నాకై హృదయ గోచరము కానీ విన్ని సిద్ధ పరచితివ ప్రభు ఏసున రక్షక నుసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగో కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా లోకా భోగాల పైన నేత్రాలు సోకాకుండు నాట్లు కృప చూపుము లోకా భోగాల పైన నేత్రాలు సోకాకుండు నట్లు కృప చూపుము నీ దివ్య మహిమా దివ్యా స్వరూపము నిండారనను చూడనిమ్ము నీ మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడనిమ్ము ప్రభుయేసున రక్షక నొసగో కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభు ప్రభుయేసున రక్షక నొసో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫయయువే ఓ మేఘయువే అల్ఫయయువే ఓ మేఘయునివే ప్రభు ఏ సున రక్షక నొసో కనులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు తండ్రి మీకు వందనాలు అయినా మహోన్నతుడ మా దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఏ ఉదయం నుంచి తరుమల్ని కాచి కాపడి సురక్షితంగా మీ సన్నిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మాకందరికి మీకు వందనాలు సాయంత్రం సమైన ప్రభావ చివరి వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి వాక్యాలని సత్యాన్ని గ్రహించేలాగా మా యొక్క ఆత్మీయ నేతలు నడిపించండి అది గ్రహించాలా దాన్ని మేము మా జీవితంలో పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభావ భయంకరమైన శ్రమల కాలము ఎక్కడ చూసిన అలజడి ప్రభ ఎక్కడ చూసిన యాంగ్జైటీస్ ప్రభావ వాడు మా మనసుల్లో తనుమల్ పరిపరి విధాలుగా మమ్మల్ని ఓ ప్రభ చిత్రవద చేస్తుండగానైనా మీరు మాకు విడుదల ఇస్తున్నందుకు మీకు ఎంతో వాదనలు మీరే మాకు సమాధానం ఆదరణ అనుగ్రహిస్తున్నందుకు మీకు ఎంతో బాధనారు ప్రభ ప్రతి ఒక్కరి విషయంలో మరి మీరు అద్భుతకరం జరిగించమని ప్రార్థిస్తున్నాం శరీరాలను మీకు సంపన్నంగా సమర్పిస్తుండగా స్వస్థత ఇచ్చేయండినైనా మీ కొరకు సాక్షార్థంగా మా శరీరం మేము బడదాలన్నా అవును ప్రభ సహాపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలా ప్రభ అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభ మీ యొక్క చిత్తానుసారంగా నడిపించండి ప్రభ మీ హృదయం నుంచి వచ్చిన ఆ యొక్క వాక్యాన్ని మేము లాగనా మా యొక్క మనసు పని పరపడే విధాలుగా పోనీయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం దాన్ని సంపూర్ణంగా నెరవేర్చే బిడ్డలుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కేవలం విని వెళ్ళిపోయే వాళ్ళం కాదనైనా వాటిని పాటించే వాళ్ళం అటువంటి జీవన విధానాన్ని మాకందరికీ అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులు గొలు పెట్టుకోమని వింటున్న ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కాపాడమని ఏసు క్రీస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల మూడవ సంవత్సరము బైబుల్ యూనియన్ గ్రీగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఇప్పుడు బబులోనికి సంబంధించిన విషయాన్ని మరికొన్ని ధ్యానించబోతున్నాం ఎందుకంటే ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి కిందికి భాగానికి ముగింపు దశకు మనం వచ్చేసినాం ఈరోజు భవిష్యత్ని ముగించుకుంటాం వచ్చే వారము ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయాన్ని మనం ఆరంభించబోతున్నాం కాబట్టి పదహార పది పదహారవ అధ్యాయము చివరి వచన కష్టపడికి సమస్తము ముగింపు సమాప్తమైనది అన్న వాక్యాన్ని మనం గ్రహించాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యయము పదిహేడవ శంలో ఏడవ దూత తన పాత్రను వాయు మీద కుమరింపగా సమస్తమైన సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి రావడం దాని తర్వాత ఏం జరిగిందన్న విషయాలు మనము పద్దెనిమిదవ వర్షం నుంచి మనం చేస్తున్నాం మరోసారి చూడండి ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమరింపగా సమాప్తమైనదని చెబుతున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను కాబట్టి గర్భాలయం అన్నప్పుడు బాహు మనం బాగా చేసుకోవాల్సింది మన ప్రభు దగ్గర నుంచి రావడం కాబట్టి ప్రభు నుంచి చివరి ఆ యొక్క స్వరం అన్నట్టు కాబట్టి ఈ ఏడవ దూత అన్నప్పుడు చివరి స్థితి సమాప్తం అవడం అనేది కాబట్టి మనకు తెలుసు ఆరవ దూత కాలంలో ఏం జరుగుతుంది మనం అనేక పర్యాలు దానించినాం ఆరవ దూత కాలంలో గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు క్రైస్తవులు మతపరమైన క్రైస్తవులందరూ హతసాక్షులు అవుతారు అన్న విషయాన్ని మనం చూసినాం ఎందుకంటే పేతులు కూడా ఆ ప్రవచనాన్ని మనకు చూపించు తీరుపు దేవుని ఇంటి అధారంభ కాలం వచ్చి ఉన్నది దాని తర్వాతనే ఈ లోకస్తులకు అన్యజనులకు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి గొప్ప చిన్న సమూహం మరణించినాక ప్రభు సన్నిధికి వాళ్ళు వెళ్తున్నారు అక్కడ ఆయన సన్నిధిలో వారి సాక్షి చూపించుకుంటున్నారు అప్పుడు ఈ లోకస్తులకు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం పేతు నుంచి నేర్చుకున్నాం ఒకసారి చూడండి పేతురు రాసిన పత్రిక పేతులు రాసిన పత్రిక మొదటి పేతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి పేతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మొదటి పేద రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అక్కడ పేదలు తన ప్రవచనాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంటారు పదిహేడవ వచనంలో తీర్పు దేవుని ఇంటి వద్ద కాలము వచ్చి ఉన్నది కాబట్టి బహు సమీపం ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ పేతురికే దేవుడు ఇంకొక వాగ్దానం ఇచ్చాడు అది ఏంటంటే ఈ బండ మీద నా యొక్క మందిరాన్ని కడతాననేసి దాని ఎదుట పాతాల లోకపు గవినిలు నిలబడలేవు తలుపులు నిలబడలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని కడప కమ్ములు అదిరిపోతాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే క్రైస్తవ సంఘానికి అంతగా దేవుడు అధి అధిక్యత శక్తిని అనుగ్రహించినప్పుడు కాని ఇప్పుడేమో ఆయన అదే మందిరానికి అదే సంఘానికి శిక్ష అమలు పరుస్తా ఉన్నాడు అదే బాధాకరం అనిపిస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒకసారి వాగ్దానం చేసి దాన్ని ఉల్లంఘించేవాడు కాదు ఆయన చేసిన వాగ్దానాన్ని ఒక చిన్న గుంపు నెరవేరుస్తా ఉంటది చూడండి మత్ సువార్త పదహారవ అధ్యాయము మత్సవార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం అందుకు ఏసు సీమోను పరుయోన నీవు ధన్యుడవు పరలోకం నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని రక్త నీకు బయలుపరచబడలేదు నరు నీకు బయలుపడత పద్దెనిమిది పంతొమ్మిది మరియు నీవు పేతురు పండ మీద నా సంగమును కట్టుదువు పాతల లోక ద్వారములు దాని నేరవని నేను నీతో చెప్పుచున్నాను కాబట్టి ఇదొక వాగ్దనం దేవుడు యొక్క వాగ్దానాన్ని పేతురికి బయలుపరిచేడు ఏంటంటే పాతాల లోకపు పాతల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి సంఘానికి ఎంతగా శక్తినిచ్చిండు అంటే సైతాను రాజ్యం సైతాను శక్తులు దురాత్మ శక్తులు సంఘం ఎదుట నిలబడలేవు పాతల లోకంలో నుంచి వచ్చే ఏ శక్తి కూడా సంఘం ఎదుట నిలబడలేదు అది ఏ మనిషి రక్షింపబడ్డ వాడి జీవితంలో ఉండలేదన్నట్టు ఎంత ఉడంబరి ఇక్కడ చేసుకున్న పాతకాలపు ప్రజలు లేక పూర్వీకులు వారి కుటుంబాలని సైతాన్లకు అప్పగించారు ముత్తాతలు రక్షణ అనుభవం లేని వారు కుల దేవతలకి ఆ కుటుంబాన్ని ఆ ఇంటి పేరుని సైతానికి సమర్పించిరు కాబట్టి అవి రక్షింపబడ్డాక కూడా ఆ కుటాన్ని కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తా ఉంటాయి కాబట్టి వాటి నుంచి విడుదల పొందాలంటే అది గ్రహించాలా దాంతో పోయి పోరాడాలా చాలా భయపడతారు కానీ క్రైస్త సైతాను శక్తులను చూస్తే అది యుద్ధం అనేది తెలుసుకున్నప్పుడు నువ్వు డూ ఆర్ డే అన్నట్టు నువ్వు చనిపోన చనిపోలా దాన్న చంపాలా దాన్ని నువ్వు నాశనం చేయాలా కాబట్టి ఆ పురాతనమైన కాలాలు ఎన్నో వందల సంవత్సరాల క్రితం కథలు ఇవన్నీ ప్రతి కుటుంబం ముఖ్యంగా మన దేశంలో ప్రతి కుటుంబం క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు అనారోగ్యాలు ఎందుకు బలహీనతలు రకరకాల బలహీనతలు ఏదో ఒక వాడికి ప్రతి తరంలో సమస్యలు ఉండడము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడము ఇవన్నీ కేవలం పూర్వీకులు మన కుటుంబాలని మన లేక ఇంటి పేరుని ఆ దుష్టాత్మకి అమ్మేసిండ్రు కాబట్టి సమర్పించరు కాబట్టి క్రమేణా రక్షణ పొందిన ఒక తరం నుంచి ఇంకో తరానికి రక్షణ పొందిన వాళ్ళం కానీ ఆ సైతానంటేది మీరు రక్షణ కానీ మీ తాతలు నాకు సమర్పించరు ఈ కుటుంబాన్ని నేను ఎట్లా విడిచిపెట్టి వెళ్ళిపోగలను కాబట్టి వాణి వాణ్ణి మీరు ధర్మా కొట్టాలంటే మీలో ఎవరో ఒకరన్నా తీర్మానించుకోవాల ప్రతి తరంలో ఒకరు తీర్మానించుకోవాలా దాని ధర్మాలంటే అందరికీ ఆ అది బయలుపరచబడలేదు కాబట్టి బయలుపరచబడ్డవాడు దాని తరం కాబట్టి నువ్వు దాని ధర్మాలంటే నువ్వు ప్రార్థనా జీవితము వాక్య ధ్యానంలో ఎంతగానా బలపడి ఉండాల ఎందుకంటే నువ్వు ఎంతగా వర్షిప్ చేసినా ఎంతగా పట్ల పడినా ఎంతగా ప్రార్థన చేసినా వాక్యాన్ని ను గ్రహించకుండా దాని మీద యుద్ధాన్ని పోలేవు ఎందుకంటే వాక్యమే ఘడ్గం కాబట్టి వాక్యాన్ని వాడుతూ వాని మీద విజయం పొందాలి అందుకే దివారత్లు ధ్యానించమన్నారు వాక్యం నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని దీవరతులు ధ్యానిస్తావో ఆ యుద్ధంలో నువ్వు వాళ్ళతో అన్నట్టు వాడు అబంధికుడు కాబట్టి వాడు ఎప్పుడు వాడి యొక్క శక్తి ఉందని కానీ వాడి శక్తిని దేవుడు ఎప్పుడో నాశనం చేసిండు అన్న తెలుసు ఆ యొక్క కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు దాన్ని అమలు పరచాలా ఆ విజయాన్ని అందుకే నీ చేత కడ్గం పట్టుకోవాలా డాలు పట్టుకొని ముందు పోవాలా ఆ పురాతనమైన శక్తులు మీ కుటుంబాలను పట్టి పెడుస్తున్న శక్తుల మీద నువ్వు పోయి పడాలా విజృంభించి ఉండి దాని మీద విజయం పొందాలా వాక్యం వాడాలా వాడుస్తాడు కళలో అధురాత్ మోస నేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి కుటుంబంలో నువ్వు ఇప్పుడు వచ్చి అని నీ వల్ల కాదు కూడా నా అబద్ధం చాలా మంది మోసపోతారు నీ వల్ల కాదంటే వైభవ సైతం అంటుంది నా వల్ల కాదంటే అనేష్ అది నీలో అనుమానం క్రియేట్ చేస్తుంది నీ వల్ల ఖచ్చితంగా ను నువ్వు భయపడుతున్నావు అంతే కానీ ఇది ఆత్మీయ పోరాటం పిరికి వాళ్ళు పరిలోకానికి అనర్హులనే వాక్యం సెలవిస్తుంది భయపడే వాళ్ళు పోలేరు రక్షింపబడి ఏ లాభం దాన్ని యుద్ధంలో గెలవాలా ఎందుకంటే యుద్ధం ఇది యుద్ధ పోరాటం నీ చేతులకు యుద్ధం నేర్పించండి దేవుడు ను యుద్ధం చేయని నేను పరిగెత్తుకుంటే వస్తా వాపసు అంటే ఎవడు మెచ్చుకోడు నేను ఆయన మెచ్చుకుంటాడు ఆ రోజు మెచ్చుకోడు కాబట్టి యుద్ధంలో మనం పురాలా ఆ పురాతనమైన దురాత్మలని నువ్వు ధ్వంసం చేయాలా వాళ్ళు ఎక్కడ ఆ ఎక్కడైతే వాటి గోపురాలు కట్టిండ్రో ఏ కొండల మీద ఏ చెట్ల పుట్టల మీద కట్టినరో మనకు తెలియవు నువ్వు అది ఎట్లా గ్రహించగలవు మీ తాతల పుట్టిన స్థలాలు నీకేం తెలుసు అవి పై వాటిని నువ్వు నాశనం చేయాలా ఎట్లా నాశనం చేయాలి కళ్ళ కనిపించేది కావు కదా అవి ఎన్నో వందల సంవత్సరాల గితము అవి జరిగినాయి కాబట్టి నువ్వు ప్రార్థనలో పోయి ఆత్మలో పోయి అవి ఎక్కడున్నాయో పోయి వాటిని నేను నాశనం చేసి రావాలా లేకపోతే అది భవిష్యత్తు తరాలలో కూడా ఆ కుటుంబంలో పుట్టే పిల్లల్ని పడుతూ అది దాని విధానమే కాబట్టి ప్రతి కుటుంబంలో ఒకరిని దేవుడు ఏర్పరచుకుంటాడు అది ఒకళ్ళ నీకు ఇది బయల్పరచబడితే నువ్వు దాని మీద పోయి యుద్ధం చేయాల్సిందే ఎట్లా చేస్తావు ఉపాస ప్రార్థనలు ఉంటావు ఎన్ని రోజులు ఉపాసలు పడాలి ఆశపడితే అంత ఉండగలవు నీ వల్ల సాధ్యం నా వల్ల కాదనడానికి ఎందుకంటే శరీర వ్యామోహాలవే వారి కడుపే వారి దేవత నువ్వు దాన్ని ఎట్టి పరిస్థితిలో గెలవనీయొద్దు నీ కడుపుని నీ కడుపుని దాన్ని ఛేదించుకోవాలా అందుకు ఉపాస ప్రార్థనలుండే నువ్వు బాగా నలగాల ఎంతగా ఉపాసం ఉండి నీ యొక్క శరీర వ్యామోహాలని నువ్వు ఛేదించుకుంటావో అంతగా ఆత్మీయ స్థితులకు ఎదుగుతావు అప్పుడు నువ్వు దాని మీద పడితే అది సమూల నాశనం అయిపోతాయి దుష్టశక్తులన్నీ పారిపోతాయి వాటిని నువ్వు తిరిగి నరకానికి పంపించగలవు అవి అక్కడి నుంచి వచ్చిన అనేషం చూపించిన ఆరోవ ముద్రలు ఆరవ బూరలు కాబట్టి ఈ సతీని నువ్వు నీ సేవ జీవితాన్ని ఎట్లా కొనసాగించుకోవాలా ఇది ఆచారబద్ధమైన సేవ ఇది యుద్ధం అని తెలుసుకున్నప్పుడు ప్రతిరోజు నువ్వు పోయి ఎక్కడైతే వాక్యం చెప్పుకోతున్నావో అదొక పెద్ద యుద్ధం అన్న సత్యం నువ్వు గ్రహించాలా ఎన్నో దురాత్మలు నిన్ను అటాక్ చేస్తాయి నిన్ను కాకుంటే నీ చుట్టుపక్కల ఉన్న నీ రక్త సంబంధికులని బంధులను మిత్రులను పట్టణి చూస్తూ ఉంటాయి వారందరినీ ఏ స్లో రక్తంలోకి తీసుకొచ్చుకునే బాధ్యత నీది అటువంటి ప్రేరేపణ అటువంటి పిలుపు నీకుంటే గ్రహించగలవు ఈ సత్యాన్ని లేకపోతే యథావిధి కీవితం కాబట్టి ఈ యొక్క పాత లోకపు ద్వారములు దేవుని సంఘం ఎదుట నిలబడలేవు కాబట్టి దేవుని సంఘము నిష్కలంకమైందని మనకు తెలుసు అది కేవలం లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించింది శేషం అంటాం తెలుగులో ఇంగ్లీష్ లో రెమిడెంట్ అంటాం కాబట్టి చిన్న శేషం ఇది చిన్న శేషానికి దేవుడు తాళమిచ్చేడు ఎన్నో తాళాలు విప్పుకోవాలా తెలుసుకోవాలా ఒక్క తాళమా పర్లోక రాజ్యం యొక్క తాళపు చెవులు అంటే ఎన్ని తాల్ ఎన్ని తలుపులు ఉన్నాయో అక్కడ పర్లోక రాజ్యంలో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో తలుపులు ఉన్నాయి ఒక్కొక్క తలుపు తెరిస్తే అందులో ఏమున్నాయో నీకేం తెలుసు అవి ఎక్కడ బైబిల్లో బైబిల్లో ఎందుకంటే అన్ని రాయలేదు బైబిల్లో మళ్ళీ ఆ తలుపులలో ఏమున్నాయో అవి తెలుసుకుంటే ఆ గృహాలలో ఏమున్నాయో ఎవరు తెలుసు ఏ పప్పురాతనమైన పుస్తకాలు ఉన్నాయో వాటి ప్రతిబింబాలే ఈ లోకంలో నేను మనకు తెలుసు వారి లోకంలో ఈ లోకంలో వాటి ప్రతిబింబలు ఉన్నాయి స్వరూపం అక్కడ ఉంది అందుకే నీ నిజ స్వరూపాన్ని అక్కడ చూసుకోవాలా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి ప్రతి విశ్వాసకి ప్రతి సేవకునికి ఒక గొప్ప ఛాలెంజ్ ఏంటంటే వాడి లోకంలో ఒక నీడ నువ్వు ఈ లోకంలో ఉన్నది ఒక నీడవు కానీ నీ నిజ స్వరూపం అక్కడ ఉంది అది నువ్వు కలుసుకున్న రోజు నువ్వు తెలుసుకుంటావు నీకెంతగా దేవుడు శక్తినిచ్చాడు మీ పిలుపులు అందువరకు నువ్వు ప్రార్థనా పూర్వకంగా కనుక్కోవాల ఆయన పరుశుధ పర్వతాని మీదకి ఎక్కదగిన వాడు ఎవడు కాబట్టి నువ్వు పైకి వెళ్ళగలిగితేనే కానీ నీ యొక్క ప్రతిబింబ నిజ నువ్వు చూసుకోలేవు అన్నట్టు అదే రీతిగా బైబుల్ బైబుల్ కేవలము అదొక నీడ ఈరోజు ఇక్కడ కానీ నిజ ఆ వాక్యం అక్కడుంది కాబట్టి అన్ని ఇక్కడ రాయలేదు కాబట్టి అక్కడ పోతే కానీ సంపూర్ణంగా నీకు అవన్నీ తెలియవు చాలా మంది ఏమంటారు అంటే చనిపోయినా కానీ ఇవన్నీ అర్థమైతే అంటారు కానే కాదు శరీరంలో ఉన్నప్పుడే అర్థం చేసుకోలేదు అదే దేవుని ఎందుకు నేను ఈ లోకంలో పుట్టించండి శరీరం ఇచ్చిండే ఆయన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి నెరవేర్చే వాళ్ళలాగుండడానికి కాబట్టి ఇది నీ జీవిత యాత్రలో కొనసాగించుకుంటూ వీటిని పొందుకుంటూ పోవాల్సిందే కాబట్టి ఎన్ని తాలపు చెవిలు నీకు ఇచ్చింటా నేను ఒక తలుపు తెరిస్తే అక్కడ ఉండే పుస్తకాలలో ఈ లోకంలో ఎట్లా నువ్వు విజయం పొందాలా దుష్ట శక్తుల మీద ఉంటాయి సత్యాలు రహస్యాలు ఇంకా రూమ్లకు పోతే అక్కడ రకరకాల రోగాల మీద నువ్వు ఎట్లా విజయం పొందాలా ఆ దుష్ట ఆత్మలని ప్రతి రోగం వెనుకలు ఒక దురాత్మ ఉంటుందని నేను చూపించిన గతంలో ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరో చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి ప్రతి దురాత్మ ఒక రోగానికి అది లీడర్ అన్నట్టు ఉదాహరణకి క్యాన్సర్ దురాత్మ అది రకరకాల క్యాన్సర్లను బుట్టిపా చేస్తూ ఉంటుంది శరీరంలో అట్లనే టీబీ దురాత్మ లెప్రసీ దురాత్మ డయాబెటీస్ కూడా ఒక దురాత్మని హండ్రెడ్ పర్సెంట్ అట్లనే ప్రతి దురాత్మ వీటి నుంచి విడుదల పొందాలా ఎన్నో మార్గాలు దేవుడు చూపించిన మనకి నేను ఎన్నో చూపించిన కూడా గతంలో విన్న పాటించిన వాళ్ళందరూ విడుదల పొందారు పాటించని వాళ్ళు అదే రీతిగా జీవిస్తున్నారు వారి గురించి కించపరిచడిది కానే కాదు కానీ ఇది పోరాటం అని తెలుసుకున్నప్పుడు నువ్వు రోషం కలిగి పౌరుషం కలిగి అన్నపక్షంగా పడుతుంది లాగా లేకపోతే ప్రతిదాన్ని సమర్థించుకుంటూ కాంప్రమైజ్ అయిపోయి ఆ సర్పంలకి తేళ్ళకి నువ్వు ముఖ్యంగా తేళ్ళకి దొరుకుతున్నావు ఒకసారి హాస్పిటల్కి పోతే తెలుస్తుంది వాడు కూర్చీ కుచ్చి కూర్చి నీ శర్రాన్ని అంతగా దాన్ని గాయపరుస్తూ ఉంటాడు మనం దొరకద్దు తేళ్ళకి పోలీసులకి డాక్టర్లకి వీళ్ళందరికీ మనం దొరకద్దు అనేసి నేను వాళ్ళంతర్నీకరిస్తులేను అందులో కూడా విశ్వాసులు ఉన్నారు వారి కా వారి పనులు వాళ్ళు జాగ్రత్తగా నిర్వర్తించుకుంటున్నారు అదే రీతిగా మతపరమైన జీవితంలో కూడా సర్పములు తేలు నేను శ్రీని ఎన్నిసెల చెప్పించిన వాటి పనులు అవి చేసుకుంటా వాటిని గ్రహించిన నువ్వు వాటికి దూరంగా ఉంటూ పరిశుద్ధంగా నిన్ను కాపాడుకుంటూ నీ సేవని కొనసాగించుకుంటూ పోవాలా కాబట్టి పర్లోక రాజ్ యొక్క తాళపుచ్చవులు నీకు ఇచ్చేదను నీవు భూలోక దేన్ని బంధితవో అది పర్లోక మందును భూలోక దేని దేన్ని అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పాను అంటే పరలోకంలో ఎన్ని ఆవరణ అమర లేయర్స్ లెవెల్స్ ఉన్నాయో అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ దుష్ట శక్తులు అక్కడ కూడా ఉన్నాయన్న విషయాన్ని మనకు దేవుడు ఎన్నిసార్లు చూపించి ఆయన అతి పరిశుధ స్థలం అంటే ఏడవ ఆకాశంలోనే ఉంటాడు కానీ మొదటి మూడు ఆకాశంలో ఎవరున్నారు ఏమున్నారు ఎంత తెలుస్తుంది ఇవన్నీ అక్కడ పోయి జమ కాబట్టి ఒకసారి చూడండి ఎఫస రాసిన పత్రిక ఆరవాధ్యాయం ఎపిసరాసిన పత్రిక ఆర అధ్యాయము పదవ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి కాబట్టి మనము ఎట్లా బలం పొందుకోవాలా ఏ సుప్రవనందే ఆయన మహాశక్తిని బట్టి అది పొందుకోవాలంట ప్రభు ఈ మహాశక్తిని అని నాకు అనుగ్రహించగలిగితే నేను బలవంతం అయితే అని వాక్యం చెప్తుంది కాబట్టి నాకు ఆ శక్తిని అనుగ్రహించు ప్రోవా నాకు అధికారం ఇచ్చినావు ఎందుకంటే నీ రక్తంలో నన్ను కొనుక్కున్నావు నా పాప నుంచి విడల నన్ను పరిశుద్ధంగా చేసిన నాకు అధికారం ఉంది కానీ నాకు శక్తి కూడా కావాలా అందుకు పరిశుధాత్మ అభిషేకం అవసరం మీరు శక్తిని అందుకని అన్నాడు కాబట్టి అధికారము శక్తి కలిస్తేనే కానీ నువ్వు దుష్ట శక్తుల మీద విజయం పొందలేవు కాబట్టి మీరు ఆ అపవాది తంత్రములను ఎదిరించుటకు అంటే ఎన్ని తంత్రములు ఉన్నాయో ఎవరు తెలుసు ఫీల్డ్కి పోతేనే తెలుస్తుంది ఇంటి దగ్గర కూర్చుంటే ఎప్పుడుకి అర్థం కావు కదా అవి నువ్వు పొలం సేవా పోతేనే కానీ నీకు తెలియవు ఎటువంటి అవి అవి లేక మింగేడియా అది కదా కాబట్టి అవి ఎటువంటి అయినాయో అయినా కానీ పర్లేదు నువ్వు మటుకు వాటి అన్నిటినీ తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవునట్లు కాబట్టి ఎట్లా శక్తిమంతులు అవుతారు అంటే ఇక్కడ ఉంది దేవుడిచ్చి సర్వాంగ కవచంలో ధరించుకుంటేనే కాబట్టి పరిశుధాత్మ ఉంది అంటే సరిపోదు పరిశుధాత్మ ఉండంగా కూడా నువ్వు కవచం ధరించుకోవాలా కాబట్టి పన్నెండో వచనంలో ఉంది ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు ఆత్మలతో పోరాడుతున్నాం మనం సైతాన ఆత్మలతో మనము శరీరక శరీరంలో ఉన్న మనుషులతో ఎప్పుడు పోరాడొద్దు అని చెప్తుంది వాక్యం అయితే ప్రధానులతోనూ అంటే ఈ యొక్క చీ దుష్ట శక్తులకి అధికారులు ఇవన్నీ ఇవన్నీ సముద్ర ఆత్మలు వీటిని దాని తర్వాత ప్రతి స్థలానికి ఒక అధికారం అనుగరించబడింది ఆ దుష్ట ఆత్మలకి ప్రతి దేశం మీద ప్రతి ప్రాంతాల మీద ప్రతి సందులలో ప్రతి గ్రామాలకి ప్రతి సిటీస్కి ఉంటాయి ఇవన్నీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ దురాత్మల సమూహములతోనూ ఒకటి కాదు నీ పోరాటం ఎవరెవరితోనూ పోరాడుతున్నావు అక్కడ చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రకాల గుంపులు నవి ప్రధానులు అధికారులు అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ దురాత్మలు ఈ నాలుగిటితోని నువ్వు పోరాడుతున్నావు నీ లైఫ్ అంతా అయితే అందులో ఏది ప్రధానులు ఏది అధికారులు ఏది అంధకార అగు లోగనాదులు ఏవి దురాత్మల సమూహములు అవి సమూహములు కొన్ని లక్షలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఊహించుకోండి లక్షల కొద్దీ ఉన్న దురాత్మలతోని నువ్వు యుద్ధం చేయాలంటే ఎంత పవర్ ఉండాలని దగ్గర ఎన్ని గంటలు ప్రార్థనలో ఉంటే ఎంతగా నువ్వు వాక్యంలో నానబడితేనే కానీ నువ్వు అటువంటి శక్తిని పొందుకోలేవు ఒక ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే ఇటువంటి స్థితికి నువ్వు ఎదగాల అటువంటి శక్తిని నువ్వు పొందుకోవాలంటే నీ ప్రార్థనలో మార్పులు రావాలా ఏంటంటే ప్రభ నాకు అది నాకు అది నాకు అది అంటావు కానీ నాది తీసే నా దది తీసే అని ఎప్పుడన్నా ప్రార్థన చేసినావా ఎప్పుడు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ నీవి నీవన్నీ నావి అన్న ప్రార్థన అవసరం ఈరోజు నేను అటనే చేస్తా నాలోని కొన్ని తీసుకో నీలోని కొన్ని నాకి నాలో ఉన్నాయన్నీ తీసుకో నీలో ఉన్నాయన్నీ నాకు ఇచ్చేయి నా బలైనతలు అన్నిటిని నువ్వు తీసుకో నీ బలం నాకు అనుగ్రహించి నావన్నీ నీవి నీవన్నీ నావి అన్న ప్రార్థన నీకు అవసరం ఆ రీతిగా ప్రార్థన చేయకపోతే ప్రతిరోజు నువ్వు ఆయనకి సన్నిహితంగా తయారు కాలేవు సాధారణంగా నీ బయట కాలేజీలలో లెక్చర్స్ ఇస్తే చెప్తుంటా మేనేజ్మెంట్ పిల్లలకి మీరు పవర్ మీకు పవర్ లేకపోతే మీరు ఏం సాధించలేరు మీ లైఫ్లో మీ ఉద్యోగ స్థలంలో ఎవడన్నా నీ మాట వినాలంటే నీకు పవర్ ఉండాలా నీకు పవర్ లేకుంటే ఎవరు నీ మాట అసలు నీకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పడప్పుడు మళ్ళీ నీకు పవర్ ఎట్లా వస్తుంది నువ్వేమో పైన పొజిషన్లో లేవు కింద పొజిషన్లు ఉన్నావు లేక మధ్య పొజిషన్లో ఉన్నావు నీకు పవర్ రావాలంటే పవర్ ఉన్న దగ్గర ఎక్కువ కలుసుకొని ఉంటుండాలి అంటే పెద్ద ఆఫీసర్ల దగ్గర ఎప్పుడు కలిసి ఉంటుండాలా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న పవరు నీ దగ్గర ఉంటుంది అన్నట్టు వీడు పలాని వ్యక్తి మనిషి ఆ పెద్ద ఆఫీసర్ దగ్గర పనిచేస్తాడు వీడు నువ్వు ఇద్దరు పెట్టుకోవద్దు అనే భయం ఉంటుంది కాబట్టి నీ దగ్గర పవర్ లేకుంటే నీకు ఒక పెద్ద వ్యక్తి నుంచి పవర్ రావాల మనం మటుకు మన ప్రభు పవర్ని వాడుకుంటున్నాం ఆయన దగ్గరికి నువ్వు ఎంత సన్నిహితంగా తయారైతే అంతగా నీకు పవర్ వస్తుంది ఆయన దగ్గర రావాలంటే అపవిత్రతతో నువ్వు పోలేవు క్రీసం ధరించుకోకపోతే నువ్వు పోలేవు తండ్రి దగ్గరికి ఎవరు ఆయన దగ్గర ఎందుకంటే ఆయన ఆయన దగ్గర ఆయన దగ్గర ఉన్న వెలుగు అటువంటిది అన్ అప్రోచబుల్ లైట్ అని ఉంటుంది వాక్య దిమతి రాష్ట్ర పత్రికలో ఆయన దగ్గరికి ఆయన ఆయన దగ్గర ఉన్న వెలుగుని ఎవరు సహించలేరంట ఎవరు భరించలేరంట మళ్ళీ ఆయన దగ్గర నువ్వు పోవాలంటే ఏసుప్రవ్ణి ధరించుకుంటేనే కానీ నువ్వు అక్కడ దగ్గర పోలేవు కాబట్టి అటువంటి భాగ్యాన్ని ప్రభునికి అనుగ్రహిస్తాడు పాత నిబంధన కాలంలో లేదా అవకాశం ఎంత గొప్ప భక్తునికైనా కానీ కానీ ఏసు ప్రభు ద్వారా ఇవి సమస్త మనకు సాధ్యమైనవి అందుకు మనం అతన్ని సంపూర్ణగా ప్రేమిస్తున్నాం ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరు కూడా తండ్రితో మనల్ని ఏకపరచలేసుకో తప్ప అందుకు మనం అతనికి బహుగా సన్నిహితంగా ఉంటూ అతన్ని కొనియాడుతాం అతన్ని గనపరుస్తూ ఉంటాం కాబట్టి నువ్వు వీటిని పోరాడాలా దాని తర్వాత పదమూడో వర్షాలు ఏముందంటే అందుచేత నువ్వు మీరు ఎప్పుడైతే ఈ లోకంలో బ్రతికినంత కాలము ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ నాలుగు గుంపులతో నువ్వు యుద్ధం చేస్తూ ఉంటావో పోరాడుతూ ఉంటావో జీవితాంతం పోరాటం దెబ్బలు తగులుతుంటాయి గాయాలవుతూ ఉంటాయి రక్తాలు గారుతా ఉంటాయి అవమానాలు అవుతూ ఉంటాయి మనుషులు అసహించుకుంటుంటారు నీ దగ్గర సహాయం పొందిన వాళ్ళే ఉంటారు అన్నిటినీ సహిస్తుండాలి ఇది పోరాటం కాబట్టి అయితే ఇది చేస్తేనే కాని చివరి దినంన ఇప్పుడు మనం దాని గురించి ధ్యానించబోతున్నాం ప్రకటన గ్రంథంలో చివరి దినం గురించి పదమూడవ వర్షంలో అందుచేతను మీరు ఆపద్ దినం వారిని ఎదిరించటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడకును శక్తిమంతులగనట్లు సర్వాంగ కవచమును ధరించుకున్నడి కాబట్టి నేను కేవలం రక్షణ పొందినా అంటే సరిపోదు దాన్ని కొనసాగించుకోవాలంటే పద్నాలుగవ వర్షం నుంచి మనం చూస్తాం అవన్నీ ఏదో ఒక రోజు ధీరంగా ధ్యానిస్తాం కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించిన వాక్యాలు ఇవన్నీ మళ్ళా తిరిగి మన దగ్గరికి వస్తున్నాయి మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మెమరు పాదములకు సమాధాన సువార్థ వలనైన జోడు తొడుక్కొని నిలవబడుడి ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకునడి దానితో మీరు దృష్టిని అగ్ని బాణంలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు మరియు రక్షణను శిరస్నమును దేవుని వాక్యమును కడ్ ఆత్మను ఆత్మ కడ్గమును ధరించుకునేది ఆత్మ వలనైన ప్రతి సమయ మందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండేడి అది అసలైన యుద్ధం అనేది చెప్తున్నాయ సంపూర్ణ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలంటే ప్రతి ప్రార్థన ఇవి మెలకువగా ఉండడం అంటే పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండడం అది యుద్ధం అన్నట్టు కాబట్టి ఎప్పుడు అవకాశం దొరికప్పుడు నువ్వు జారుకోవాల ప్రార్థనలో నేను అట్లనే చేస్తా ఎక్కడ అవకాశం దొరితే ఒక్కడికి వంట రెడీ పని అంటే స్టార్ట్ చేస్తాం భాషలలో దేవునితో మాట్లాడుతుంటు ఎందుకంటే దేవునితో మాట్లాడాలంటే ఒక భాషల అవసరం ఇంకా వేరే లేదు ఎందుకంటే నువ్వు నీ నీ వాడుక భాషలో మాట్లాడితే నిన్ను నీతో నువ్వు మాట్లాడుకున్నట్లే ఉంటుంది నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా మీకు యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదున్నాడు కాబట్టి నాకు తెలుసు నేను ఎంతగా దీర్ఘంగా ప్రార్థన చేసినా ఉదయంకి సాయంత్రం వరకు మనుషుల భాషలో నాతో మాట్లాడుకున్నట్లే ఉంటుంది కానీ ఎప్పుడైతే భాషలలో అన్య భాషలలో నేను దేవునితో సంభాషించడం స్టార్ట్ చేస్తున్నా నాకు తెలుసు నేను ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయినా ప్రభు సింహాసనం దగ్గరికి గర్భాలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని సన్నిధి నేను వెళ్ళిపోతున్నా నేను అతనితో అక్కడ సంభాషిస్తున్నా నా ఆత్మ అతనితో మాట్లాడతాయి ఎందుకంటే ఆత్మ భాష కాబట్టి ఆత్మలకి రకరకాల భాషలు అంటాయి దయాలు రకరకాల దయాలు రకరకాల భాషల్లో మాట్లాడతాయి భాషలు అర్థం చెప్పే ఉన్నవాడు తప్ప అవి ఎవడు గ్రహించలేడు అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అవి మాట్లాడుతుంటే నీవు గ్రహించలేవు కొన్నిసార్లు దయాలు మాట్లాడతాయి భాషలో అప్పుడు అర్థం చేసుకునే ఇవి పలాని సమూహం ఇది అక్కడి నుంచి దిగొచ్చింది ఇక్కడికి ఈ మనిషిలో దూరింది ఎట్లా దూరిందంటే కొన్ని అవకాశాలు ఇచ్చిండి వీడు ద్వారాలు ద్వారా లోపన్ చేసిండు అందుకు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని ఎందుకు పౌలు చెప్పిండే కరణం అవి తిన్నప్పుడు త్వరగా వాటికి ద్వారాలు తెరిచినట్లయితుంది వాడికి సమర్పించారు కాబట్టి వాడితో ఉడంబడికబడింది కాబట్టి ఆ అర్పించబడింది దాని ద్వారా వాడు మనుషులకి దూరుతాడు కాబట్టి వాడిని తరమాలంటే కష్టం ఎందుకంటే వాళ్ళు ఉడంబడికతో దాన్ని స్వీకరించారు కాబట్టి కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గ్రహించి నువ్వు యుద్ధంలో పోరాడాలా దుష్టశక్తులకి వ్యతిరేకంగా నువ్వు అందుకే పేతూరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం ఇందాక చూస్తున్నాము తీర్పు చూడండి పదహార వచనంలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గు ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను ఇది మనము బాగా అర్థం చేసుకోవాలని నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను నీకు వారంలో కనీసం ఒక నాలుగు రోజులు సుఖానుభవం ఉందనుకో నీ దగ్గర ఏదో సమస్య సమస్య స్టార్ట్ అవుతుంది అనుకోలే సోమవారం నుంచి గురువారం వరకు నీకు ఏ సమస్య లేదనుకో నీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అనుకోలే ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం అని తెలుసు మనకి ప్రతిరోజు ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు నీకు ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే నీ సేవ పరిచర్య అటువంటిది శత్రు బంధకాల నుంచి మనుషులని లాకొచ్చేది రోగులన్నీ స్వస్థపరిచేడిది దయాలన్నీ వెలగొట్టేడిది నీ సేవ పరిచర్య అందరినీ పరలోకంగా తీసుకుపోయే సేవ నీది ఇక్కడ ఉన్నప్పుడే చనిపోనక కూడా కాదు ఇక్కడ ఉన్నప్పుడే వాడిని పరలోపక రాజ్యాంగ నువ్వు పరిచయం చేస్తున్నావు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎట్లా పోవ్వాలో నువ్వు దేవుని యొక్క ఆ యొక్క సేవను ఎట్లా ఎక్కాలో నువ్వు నీ సేవ అటువంటిది మనుషులకి నేర్పించేది అతి పరిశుద్ధ లేక దేవుడు నివసించే ఆయక యొక్క పరిశుద్ధ పర్వతం వారిని ఆరోణం చేసే సేవ పరిచయం అనేది వాళ్ళని పంపించలను నువ్వు పోతావు నువ్వు తరచుగా పోయేస్తుంటావు కాబట్టి ను ధైర్యంగా తలకు చూపించగలవు వేరే సేవకులు ఎందుకు చెప్పలేరా వాక్యాలంటే వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి వాళ్ళ అక్కడ పోలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేరు అన్నట్టు చెప్పగలవు కాబట్టి నీకు అనుభవం ఉంది కాబట్టి నువ్వు ధైర్యం చెప్పగలవు ఇందులో వేస్తారణ ఏముంటుంది సత్యాన్ని అనుభవించిన వాడు సత్యానికి కొరకు ఉంటాడు దాన్ని ప్రకటించడం కూడా చిత్రవద అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా మనకి తప్పదు అని చెప్తున్నాడు అతరు సిగ్గు పడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచం వాళ్ళెను తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును ఖచ్చితంగా దుర్లభమే కదా చూడండి అక్కడ ఏముంది పచ్చని వర్షంలో కష్టం చూడండి మరియు నీతి మంతుడే రక్షింపడట భక్తిహీనుడును పాపి రెండు గుంపులవి భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు సర్పంలో తేళ్లు నిలబడలేవు కదా పాపి అంటే సర్పానికి సాదృశ్యం భక్తిహీనులు అంటే తేళ్ళకి సాదృశ్యం వాళ్ళు ఎక్కడ నిలబడతారు దేవుని సన్నిధిలో ఉండలేరు వాళ్ళు శాశ్వతంగా తెగవయబడి చూరు అని జక్ర గ్రంథాలు వాక్యం గతంలో వాళ్ళు తెగవయబడి చూరు శాశ్వతంగా నారకాని పోతారు మూడో గుంపును నేను అగ్నిలో బంగారంను శోధించినట్లు వెండి నిపుటం వేసినట్లు నేను వాళ్ళని శోధించి బయటికి తీసుకొస్తా అన్నాడు అంటే మహాశ్రమల గుండె వాళ్ళని బయటికి తీసుకొని వస్తాడు మూడు గుంపులు కాబట్టి నీతిమంతుడే రక్షింపబ దుర్లభం అయితే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు అవి మూడు అవి నీతిమంతులు అంటే గొప్ప జనసమూహం స్వనీతి మీద ఆధారపడ్డ వాళ్ళు సగం సత్యం సగం అబద్ధాలు ఉన్నవాళ్ళు వాళ్ళకే బహు కష్టంగా ఉంటుందంటే అందుకే వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టాల్సి అని చెప్పించిన అన్నిసార్లు ఎందుకంటే బుధిలేని కన్యక అవకాశాన్ని ఇవ్వగొట్టుకుని రోజున ఊరంత తిరిగింది ఊరంత తిరిగి సత్యానికి వొందామని కానీ నేను కొంతకాలం కిందట చూపించిన బుద్ధిలేని కన్యకు సంబంధించిన అమ్మే వాళ్ళు సత్యాన్ని అమ్మే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోండి అని వీళ్ళు చెప్పి వెళ్ళిపోయినారు గదిలోనికి తలుపులు వేయబడ్డాయి వీళ్ళు బయటికి పోయి కొనుక్కోని దగ్గర పోయినరు కొనుక్కొని పోతే అసలు కొనేటో అమ్మేటోళ్లే లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అని చూపించిన నేను వాక్యం అమ్మేట కూడా లోపలే ఉంటారు కదా ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంది అమ్మేదే సత్యాన్ని నువ్వు పని చేస్తుంది కూడా అదే కదా సత్యాన్ని అమ్ముతున్నాను కొత్త గుంపు వచ్చి కొనుక్కొని కాబట్టి మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు లోపల కొన్నప్పుడు అమ్మేవాళ్ళ దగ్గర సత్యం తెలిసినప్పుడు వాడు కూడా లోపలు ఉంటాడు కదా మళ్ళీ ఇప్పుడు బుద్ధి లేని అమ్మేవాళ్ళు ఎవరు వాళ్ళు మోసగాండ్లు దొంగలు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవచనలు చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గర పోయి కొనుక్కొని వచ్చారు వాళ్ళు మా దివిటిలు వెలుగుతాయి అనుకున్నారు కానీ మీరు ఎవరో నాకు తెలియదు మీరు వెలుగుతలేరు అని పంపించేసి వాళ్ళు అప్పుడు వాళ్ళందరూ మరణిస్తారు అత సాక్షులై చివరికి ప్రభు సన్నిధికి వస్తారు మరణిస్తే వారి ఆత్మలను ప్రభు సమర్పిస్తున్నారు ప్రభు మమ్మల్ని క్షమించినైనా మేము తప్పిదం చేసినాం మేము ఏషాగు జీవితం జీవించినాం ఈ లోకంలో కన్యకలమండి కూడా సుఖానుభవాన్ని ఆశ్రయించినాం బాగా మత్తిల్లి పండుకొనున్నాం మీరు వచ్చింది కూడా గ్రహించలేరు మీరు ఎన్నిసార్లు నాకు అవకాశం ఇచ్చి తలుపులు కొట్టినా నేను నా కళ్ళు తెరలేదు నిద్ర మత్తులో ఉండి నేను నిన్ను చూడలేదు తర్వాత మీ ఎంత వెతికినా కానీ ఏషావులాగా ఏడ్చి భ్రష్టత్వంలో నుంచి మీ ప్రేమని బట్టి మమ్మల్ని అందరినీ మీ బట్టి చివరికి మమ్మల్ని అందరినీ రక్షించుకున్నారు అనేసి ప్రభు సన్నిధిలో ఆ మట్టలు పట్టుకొని గౌరవిల రక్తంలో వారి వస్త్రాలు గుర్తుక్కొని అక్కడికి వచ్చి దేవునికి స్థితులు అర్పించుకుంటున్నారు అని మనం చూసినాం వాక్యం ఎన్నిసార్లు కాబట్టి దేవుని చిత్త బాధపడువారు సత్ప్రవర్తన నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్లను ప్రతిరోజు ప్రతిరోజు ఈ బాధను అనుభవిస్తూనే ఉండాల అదే చెప్తున్నాను నీకు తసే వరకు సమస్య రాలేదంటే ఫ్రైడే నుంచి ఉపాస ఉండలు ఫ్రైడే సాటర్డే సండే ఉపాసం నేర్చుకోవాలా ఒక పూట నన్ను ఉండండి మీకు అవకాశం ఉంటే మీకు శక్తి వేయగలిగితే రెండు పూటలు ఉండండి కొన్నిసార్లు ఉదయం నుంచి సాయంత్రం వారు కూడా ఉండొచ్చు ఉండేవాళ్ళు ఉంటారు లేదని నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అట్లీస్ట్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మీద ఉండు ఉపాసం లేక టీ కాఫీల మీద ఇప్పుడు హెబ్రన్ చర్చిలో టీ కాఫీల మీద ఉంటారు వాళ్ళు డ్రై ఫాస్ట్ ఉంటారు వెట్ ఫాస్ట్ ఉంటారు అన్నట్టు కాఫీ మిల్క్ అవి మీద కాని వెట్ అంటే గట్టి పదార్థాలు తినరు అదొక రకమైన ఫాస్టింగ్ నీ శక్తి నువ్వు నీకు చేతనైతే కంప్లీట్ ఫాస్టింగ్ ఉండు నీకు చేత కాకుంటే డ్రై ఫాస్టింగ్ ఉండు అంటే గట్టి పదార్థాలు తినకు కానీ లిక్విడ్ పదార్థాల మీద నువ్వు సర్వైవ్గా ఈవినింగ్ వర్క్ ఎందుకంటే ఉపాసం అంటే తృణీకరించుకునే జీవితం కాబట్టి శరీర వ్యామోహాలని నువ్వు తృణీకరించుకుంటున్నావు కాబట్టి నీ ఆత్మలో నువ్వు బహు స్థితి ఎదుగుతావు అన్నట్టు కాబట్టి మనకి తప్పదు ఇవి ఈ శ్రమలు ప్రతిరోజు మనం శ్రమలుండా పోవాల్సిందే చిత్రపద కావాల్సిందే లేదంటే ఆయన ప్రార్థనలను నలగబడాల్సిందే అందుకు ఉపాసం ఉండాల్సిందే ఆయన నేను బాగా తొక్కగలిగితేనే కానీ నీకు ఎక్కువ సమస్యలు వస్తేనే కానీ నువ్వు ఆత్మీయ స్థితిలో నెక్స్ట్ లెవెల్కి ఎదగలేవు కాబట్టి అవి వస్తున్నాయి అంటే నువ్వు అనుకోలే నాకు నెక్స్ట్ ప్రమోషన్ సిద్ధంగా ఉంది ఆత్మీయ స్థితిలో ఇంకొక లెవెల్ కి నేను ఎదగబోతున్నాను అందుకొరకు నేను ప్రయసపడుతున్నాను కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యానికి మనం తిరిగి వెళ్తున్నాం ఏడవ దూత ఆరవ పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చనం ఏడవ దూత తన పాత్రను వాయు మండలము మీద కుమరింపగా సమాప్తమైనది కాబట్టి ఏడవ దూత అంటే చివరి దూత ఆరవ దూత కాలంలో ఏం జరుగుతుంది గొప్ప జన అందరూ మరణిస్తారు ఏడవ దూత కాలం ఏం జరుగుతుంది అంటే తీర్పుకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు పేతురు చెప్పినట్లు నీతి మంత్రే లక్ష్యం పడట దుర్లభమైతే పాపులు భక్తిహీనుల పరిస్థితి అయింది ఇప్పుడు వాళ్ళ మీద పడబోతుంది చూడండి మరోసారి పేతు రాష్ట్ర పత్రిక చూసినాక తిరిగి వస్తాం ఇక్కడికి పదిహేడవచనానికి నాలుగవ అధ్యాయము తీర్పు దేవుని ఇంటి పదిహేడ వచనం తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేలైన వారి గతి ఏమవును కాబట్టి సర్పంలో తేళ్ళు ఆయన సువార్తకు అభిదేయులు వీళ్ళు తర్వాత అన్యులు రక్షణ అనుభవం లేనివారు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఫస్ట్ పరిస్థితి ఏంది గొప్ప జనసమూహం లేక మతపరమైన జీవితానికి తీర్పు రెండవది వాళ్ళ తర్వాతనే ఈ లోకస్తులకు తీర్పు అదే మనం ఇక్కడ ప్రకటన గ్రంథం అధ్యాయం పదిహేడవ వర్షాలు చూస్తున్నాం మనం చూడండి ఏడవ దూత తన పాత్రను వాయు మీద ఈ వాయు అంటే ఏంటంటే చీకటి శక్తులకు సంబంధించింది సర్పంలోకి తేలకు సంబంధించింది వాయు మండలము మీద కుమరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను సమాప్తమైనది అనేది ఎవరు చెప్తారు మీకు చెప్పండి ఏసు ప్రవృతన శివమరణంలో చివరిగా సమాప్తమైనది అన్నాడు ఆ ప్రవ్వే ఇక్కడ రెండోసారి సమాప్తమైనది అని చెప్తున్నాడు ఇక్కడ గొప్ప స్వరం గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చను అంటే సింహాసనం మీద కూర్చునేది మన ప్రభు ఎప్పుడన్నా గమనించండి మీరు వాక్యలు జరిస్తే అప్పుడు ఒకటే సింహాసనం ఉంది తండ్రి కుడి పోర్షణ కూర్చున్నట్టు రెండవది ఉండాలా కదా ఎందుకు లేదు రెండవది సింహాసనం ఏసు ప్రభు తండ్రి తండ్రే ఏసు ప్రభు నన్ను చూచిన వాడు తండ్రిని చూపిస్తే చాలు నన్ను చూచిన తండ్రిని చూచిన అన్నాడు కాబట్టి తండ్రే కుమారుడు తన కుడి పార్శ్వంన అంటే ఏసుడవి లోకంలో దేవుని యొక్క శక్తి లాగా నిలబడింది ఇక్కడ ఆయన సంపూర్ణ శక్తి ఈ లోకంలో దిగొచ్చింది కాబట్టి పద్దెనిమిదవ వర్షంలో ఇప్పుడు మనం చూస్తున్నాము ఆయన సింహాసనం ఎట్లా ఉంటుంది నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు కనీసం ఒక గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ప్రార్థనలో ఉంటే నీ పరిస్థితి ఏమవుతుంది తెలుసా ఆ గర్భాలంలోకి వెళ్ళిపోతావు నువ్వు ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతావు అప్పుడు నువ్వు అవి నిజంగా మెరుపులు ధ్వనులు చూస్తావు వింటావు ఆయన సన్నిధిలో మెరుపులు ఉరుములు ఉంటాయి భూకం భూమి కంపిస్తూ ఉంటుంది కొండ బదులైతుందేమో అనిపిస్తుంది హోరేవు కొండ దగ్గర జరిగింది దాని తర్వాత కొండ మీద జరిగింది మోసపోయినప్పుడు నిర్గమ కాండంలో మనం చూస్తాం ఆ పరిస్థితులు ఆయన సన్నిధి అట్లా మెరుపులు ఉంటాయి ఎప్పుడు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీకు మెరుపులు ధ్వనులు వినిపించినాయంటే పెద్ద ఉరుముల శబ్దాలు వినిపించినాయంటే నువ్వు అక్కడ ఉన్నావు అన్నట్టు కళ్ళు తెరవకుండా అతనే కంటిన్యూ చేయాల ప్రేయర్ కాబట్టి ఈ వాయు అంటే చీకటి శక్తులన్నీ మనం ఇందాక ఎఫ్ఎస్ఏ రాష్ట్ర పత్రికలో చూసినాం ఎక్కడ చూసినాం ఆరో అధ్యాయంలో ఆకాశ దురాత్మల సమూహాలు ఇవన్నీ కాబట్టి ఇక్కడ ప్రధానులు అధికారులు వీళ్ళంతా నీకు తెలుసు మూడు గుంపులు రెండు గుంపులు మొదటి రెండు గుంపులు కాబట్టి వీటి మీద ఇప్పుడు దేవుడు తన యొక్క ఉగ్రత పాత్రని పోస్తున్నాడు ఏడవ దూత తన పాత్రని వాయుమాండల మీద అప్పుడు సమాప్తం అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ తీర్పు దేవునింటికి దాని తర్వాతనే అన్యజనులకు ఇప్పుడు వాళ్ళ మీద అన్యజన్లు ఎవరంటే అన్యంగా అన్యలుగా తయారైన రిసాల్పాలు ఒకప్పుడు దేవుడు బిడలయ్యండి దేవుని బిడలు వారు వీరు వీరు వారవుతారు అని చెప్పిండు కాబట్టి ఒకప్పుడు దేవుని బిడ్డలు కావండి ఇప్పుడు ప్రజలాగా లేరు ఒకప్పుడు మనం ప్రజలాగా లేము ఇప్పుడు ఆయన ప్రజల పౌలు వారు వీరవుతారు వీరు వారవుతారు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది కాబట్టి భూమి కంపించడం అంటే ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు మనుషులు అన్నట్టు భూమి నివాసులు అన్నట్టు వారందరూ కంపిస్తారు వారందరి జీవితం చిత్రవాద ఉంటుంది అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు అయితే పంతొమ్మిదవ వర్షానికి వచ్చేటప్పటికీ ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగం లాయను కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది అన్న విషయము మనం అర్థం చేసుకోవాలా దేవం వాక్యము ముందుకు వెనకలికి వెళ్తూ ఉంటుంది తెలుసు మనకి ఎందుకంటే సైన్స్ లో లీనియర్ అంటారు ఇదేమో నాన్ లీనియర్ లీనియర్ అంటే కాలము ముందుకే వెళ్తూ ఉంటుంది వెనకలికి వెళ్ళదు దాన్ని లీనియర్ అంటారు ఇంగ్లీష్ లో ఒక ఒక గంట తర్వాత రెండో గంట రెండో గంట తర్వాత మూడో గంట దాన్ని లీనియర్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ కాలము ముందుకే వెళ్తూ ఉంటుంది వెనకాలకి కానీ దేవుని దృష్టిలో కాలము వెనకాలకి వెళ్తూ ఎందుకంటే గ్రీకు పదాలు వాడతారు దాని కొరకు గ్రీకు భాషలో ప్రోనోస్ అంటే ఈ లోకంలో ఉండే టైం మనమందరం అందులో చిక్కుబడ్డం కానీ నువ్వు కైరోస్ కి కైరోస్ అంటే ఆత్మీయమైన కాలం స్పిరిచువల్ టైం అంటారు దాన్ని కాబట్టి కైరోస్ అంటే పర్లోకం సంబంధించిన కాలం అది అక్కడ పోతే యవనస్తులు ఉంటారు ముసల వాళ్ళు కూడా యవనంగా ఉంటారు అక్కడ ఈ లోకంలో ముసలి అక్కడ యవనంగా ఉంటారు కానీ క్రోనోస్లో ఉన్నవాడు యవనస్తుడు ముసలుడు ఉంటాడు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని గ్రహించి క్రోనోస్ నుంచి కైరోస్కి పోతావో అంటే ఈ లోకాతీతమైన సమయం నుంచి పరలోకాతమైన సమయానికి వెళ్ళిపోతే నువ్వు యవనంగా యవనసులాలుగా తయారైపోతావు నీ ఆయుషు దీర్ఘమైపోతుంటుంది అందుకు నీకు ఆ యొక్క ఆకాశం ఆ యొక్క పరలోకం యాత్ర అవసరం ఈ శరణంలో ఉన్నంత ఈ శరణలు కాలము సేవా జీవితంలో ఉన్నంత వాళ్ళందరూ ప్రతిరోజు ఆయన సింహాసనం జరిగిపోయి అనతో సంభాషించి మాట్లాడాల్సి వస్తూ ఉండాల గొడపిల్లి ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉన్నారని ఉంది వాక్యం కాబట్టి నువ్వు ప్రతిరోజు పోవాలా అందుకు నీకు ప్రార్థన అవసరం ఎంతసేపు చేసుకుంటావో అంతసేపు చేసుకో అక్కడ పోయి అనతో ఆయన సంభాషించినా కానీ నీకు కిందికి వస్తే ఇక్కడ ఎటువంటి సమస్యలైనా అట్లా అవలీలాగా నువ్వు ఎదుర్కొంటావు ఎటువంటి శోధనలైనా ఎటువంటి కష్టాలైనా అట్లా సున్యాసంగా ఎదుర్కొంటావు ఎందుకంటే నీకు సత్యం తెలుసు అక్కడ ఉంది నీ జీవితం ఆయన చేతిలో భద్రపరచబడింది కాబట్టి ప్రసిద్ధమైన మహాపట్టణం అంటే బబులోన్ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాని కింద ఉంది ఆ మహాబ బబులోనుకు ఇవలని దాని ఏమ ఏమి ఇవ్వాలా దేవుని యొక్క ఉగ్రతను మద్యం గల పాత్రను మహాబులునకు ఇవలని దానిని దేవుణ్ణి సమ్ముఖమందు జ్ఞాపకము చేసిరి కాబట్టి ఒక గుంపు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నారు దేవా టైం వచ్చింది ఇప్పుడు బబులోనికి ఈ యొక్క ఈ ఉగ్రత అనే మద్యాన్ని తాపాల ఎందుకంటే ఈ మహాబులోను దేవుని బిడ్డల్ని ఎంతగానో చిత్రవోద చేసింది ఒకప్పుడు మనం చూస్తాం పాత నిబంధన కాలపు బబులోను ఎంతగా శ్రమలకుండా ఇష్టాల తీసుకెళ్ళిందో అందరినీ బంధించుకొని చేతులకి బోండాలు అవన్నీ చేయించ్ చేసి నడిపించుకుంటూ పోయిండ్రు అందరినీ వాళ్ళు ఎంతమంది చనిపోయినారు ఆ మధ్యదారులని అంత కఠినంగా వాళ్ళు హింసించారు ఈ యుగ సమాప్తిలో ఈ మహాబబులను పట్నము మతపరమైన జీవితం ప్రపంచాత్మకంగా ఉండే మతపరమైన జీవితాలు ఇవన్నీ ఇందులో కూడా మూడు గుంపులు ఉంటాయి అవి నేను వచ్చే వరం చూపిస్తా మహాబబులును ప్రకృతి సహజంగా కూడా దాంట్లో మూడు గుంపులు ఉంటాయి మనం చూస్తాం కదా నెబుకందేజర్ కాలంలో మాదిలు పారసికులు కల్దీయులు ఇవి కనిపిస్తూ ఉంటాయి గుంపులు వాళ్ళంతా పవర్ఫుల్ ఫెలోస్ అన్నట్టు ఒకసారి మాదీలకి వెళ్ళి వస్తాడు రాజు ఇంకోసారి కల్దీల నుంచి రాజు కాబట్టి ప్రకృతి సహజంగా కూడా రెండు గుంపులు కనిపిస్తూ ఉంటాయి అక్కడ సర్పంలో తేళ్ళు కూడా మనకి రెండు గుంపులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ మహాబుళునికి సంబంధించిన విషయాలు మరోసారి వచ్చే వారం చూపించి నేను అనుకుంటా వచ్చే వారమే దీన్ని ముగిస్తాను ముఖ్యంగా మహాబబులోను సంబంధించింది పోయిన పోయిన గతంలో కూడా కొన్ని రికార్డింగ్స్ లో మనం చూసింటాము మహాబబులోను అనేది మూడు గుంపులు మూడు గుంపులని మనం ఇందాక చూసినాం ఏ అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో అనుకుంటాం కదా ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయను జకర గ్రంథాలు కూడా మనం ఇవి మూడు భాగములని ప్రసిద్ధమైన మహాబబులను మహా పట్టణము మూడు భాగంలో అయను దాని తర్వాత అన్ని జన్ల పట్టణంలో కూలిపోయాను తన తీక్షణమైన ఉగ్రత అని మద్యము గల పాత్రను మహాబౌలు ఇవ్వలను అతి దేవం సన్నిధిలో జ్ఞాపకం చేయబడిందని చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మొదటిగా తీర్పు గొప్ప జన సమూహానికి దాని తర్వాతనే సర్పంలో తేలకని నేను రికార్డింగ్స్ చూపించిన గతంలో ఫస్ట్ తీర్పు గొప్ప జన సమూహానికి అది ఎవరు నెరవేరుస్తారు అమలు పరుస్తారంటే సర్పంలు తేలని చూపించిన సర్ప తేళ్లు ఏం చేస్తాయి గొప్ప జనాన్ని పట్టుకొని పోతాయి సర్పాలకు అప్పగిస్తాయి సర్పాలు విషపూరితమైన వారి కాటుకి వీళ్ళు చనిపోతారు అన్నట్టు ప్రకృతి సహజంగా చెప్పినా కానీ ఆత్మీయస్థితులు అర్థం చేసుకోవాలి అది ఇస్కర్ యోత్ తేలు దాని తర్వాత సైనికులు రోమా సామ్రాజ్యపు సైనికులు ఆ తేళ్లు అవన్నీ తేళ్లకు సమూహం అన్నట్టు అవి పోయి బంధించుకొని తీసుకొని పోయి సర్పంలైన ప్రధాన యాజకులకే అప్పగించింది సర్ప సంతానం అన్న దేవుడు అందుకే వాళ్ళని ఏసుడు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఏసుప్రవని మరణానికి అప్పగించారు ఇంకా సర్పల దగ్గర పోతే మరణమే సాధ్యం తేళ్ల దగ్గర పోతే వాటి కాటు మంట ఆ రోజు నేను కూర్చుతూ ఉంటాయి శ్రమ గాయాలు చేస్తూ ఏదో రూపకం చేస్తూ గాయపరుస్తూ ఉంటాయి సర్పం ఏంటంటే సరాసరి మరణకి నడిపిస్తాయి ఆరవ బోరలో సర్పాలకి అధికారం ఇచ్చిన దేవుడు మరణం మీద ఐదవ బూరలో తేళ్లు మనుషుని కాస్ కారుస్తే వాటి మంటకి భరించలేక దేవుని దూషిస్తూ ఉంటారు వాళ్ళు నాకెందుకు ప్రభు నాకెందుకు ప్రభు అనేది దూషించడం కానీ అదే ఇప్పుడు చివరికి ఏ తేళ్లు ఏ సర్పంలోనైతే దేవుడు వాడుకున్నాడో గొప్ప జనానికి తీర్పు తెచ్చిన కొరకు ఆ తేళ్లకి సర్పాలకి తీర్పు చివరికి ఇస్తుండూ అదేం తీర్పు అంటే వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోవడం మహాబులోను పట్టణము సంబంధించిన విషయాలు మనం ఎక్కడ చూస్తామంటే మొదటిదిగా ఇరిమియా గ్రంథము యాభై అధ్యాయం రేపు ఈరోజు మీకు టైం ఉంటే చదువుకోండి లేకుంటే రేపు మార్నింగ్ చదువుకోండి యాభై అధ్యాయము యాభై అధ్యాయం ఇరిమియా గ్రంథము యాభై అధ్యాయము యాభై ఒకటవ అధ్యాయము ప్రకృతి సహజమైన బబులోనికి సంబంధించిన బోధ అది కూలిపోవడం వరకు చూస్తాం మనం తర్వాత ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం త్వరలో మనం చూడబోతున్నాం దాన్ని ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ మహాబబులోను కూలిపోయాను కూలిపోయిననేసి మనం వింటాం చివరికి రెండు ఒకసారి అన్నారు రెండు సార్లు అంట కాబట్టి ఐదవ బూర ఆరవ బూరకి మనం ఇవన్నీ ఒకేసారి జరగడం చూస్తూ ఉంటాము అది గతంలో కూడా చూపించిన రికార్డింగ్స్ లో ఐదవ బూరలో ఏమవుతుంది గొప్ప జన సమూహాన్ని వీళ్ళు బంధించుకొని తీసుకొని వస్తారు తేళ్ల దగ్గరికి ఎట్లయితే ఇస్కర్ లీడర్షిప్ కింద ఆ రోమా సామ్రాజ్యపు రా సైనికులు క్యాప్టెన్స్ పోయి ఏసోని బంధించుకొని ఇచ్చినో తీసుకొచ్చి ఎట్లా ఆయనకి అదే సేమ్ స్టోరీ తిరిగి నెరవేరబోతుంది ఎందుకంటే గొప్ప జన సమూహమే మగ శిశువు కాబట్టి ఏశ్వరోకి సాదృశ్యం కాబట్టి ఏశ్వరం ఎట్లయితే పట్టబడి బంధించబడి సెలవయబడిండో మరణానికి అప్పగించబడిండో అట్లనే వీళ్ళందరూ మహాశ్రమలలో వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అందరూ చనిపోతారు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటే తెలుసుకొని వారి మెడల మీద కథలు ఉంటాయి ఇంకా ప్రభుకి అప్పుడు వాళ్ళ జీవితాలు సమర్పించుకుంటారు ఎట్లా చనిపోతున్నామని కాబట్టి ఇది చెప్పే సేవ నీది ఈ సత్యాన్ని మనుషులకు చూపించే బాధ్యత నీది ఇంతకాలం అబద్ధ బోధలు ఉంటే మీ ఈ సత్యాన్ని గ్రహించినాం కాబట్టి మనము బహు స్లోగా వీటన్నిటిని అర్థమయ్యేటట్టు చెప్పాల గంటలు గంటలు వాక్యాలు చెప్తే మనుషులకు అర్థం కావు కాబట్టి పర్ఫెక్ట్ టైము ఒక థర్టీ మినిట్స్ లో పాయింట్స్ జ్ఞాపకం చేస్తే చాలు వాళ్ళ మైండ్లో కూర్చోవాలి ఆ పాయింట్స్ అది మన సేవా విధానం వాక్యం ఎందుకు ప్రకటిస్తామంటే మనుషులు రక్షింపబడ్డ వాళ్ళు రక్షణ అనుభవం లేనివాడు రక్షలకు రావాలా రక్షింపబడ్డవాడు అంచలంచలుగా ఎదగాల ఎదగాలంటే నేర్చుకోవాలా నేర్చుకొని పాటించాలా నువ్వు విన్నది వాడు మర్చిపోతే ఎప్పుడు నేర్చుకుంటాడు ఎప్పుడు పాటిస్తాడు అందుకని పర్ఫెక్ట్ పాయింట్స్ ఇవ్వాలా వాళ్ళకి నాన్ స్టాప్ చెప్పుకుంటా పోతే వాళ్ళకి మైండ్లో కూర్చోవు ఏ వాక్యాలు కూడా అందుకే నేను కూడా ఏం చేస్తుంటే తిరిగి తిరిగి వినండి రిపీట్ చేసుకోండి ఒక పేపర్ పెన్సిల్ తీసుకొని రాసుకోమని చెప్తుంటాను ఎందుకంటే ఇది యుద్ధం నువ్వు నేర్చుకోవాలి యుద్ధం అంటే ఎగ్జామ్ పోయినట్లు ఇప్పుడు ఎగ్జామ్కి పోతాం ఎగ్జామ్ లో నువ్వు పరీక్ష బాగా రాసి వస్తే పాస్ అవుతావు పాస్ అయితే నువ్వు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతావు ఆత్మీయ పోరాటం కూడా అంతే నువ్వు ఎంతగా ప్రార్థనలో సైతాన్ల మీద విజయం పొందుతుంటావో అంతగా దేవుడు నిన్ను ఆత్మీయ స్థితిలో ప్రమోట్ చేస్తూ ఒక సేవా విధానం చే ఇంకొక సేవకి నేను నా జీవితంలో అనుభవపూర్వకంగా నేను చూసిన ఒక సేవలో విశ్వాసంగా దాన్ని కొనసాగించినాక దాని నుంచి నెక్స్ట్ ప్రమోషన్ నాకు వచ్చింది అట్లా ఎన్నో ప్రమోషన్స్ దేవుడు నాకు ఇచ్చిండు ఆత్మీయ స్థితిలో ఎందుకంటే ఆ ఎగ్జామ్ లో నువ్వు కష్టపడి పాస్ కావాల ఇది ఎగ్జామ్ ఇది ఇది యుద్ధం ఇది టెస్ట్ నీకు ప్రతిరోజు ఒక టెస్ట్ అందుకే వారం అంతట్లో నీకు సుఖం ఉంటే నువ్వు ఏ టెస్ట్ తీసుకోలేదన్నట్టు టెస్ట్ లేకపోతే నీకు ప్రమోషన్ లేదన్నట్టు ఆత్మీయ స్థితిలోనే కానీ ప్రకృతి స్థలంలోనే కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలోనే కానీ ప్రకృతి సహజమైన జీవితమే కానీ ఆర్థికమైన జీవితమే కానీ నీ యొక్క జ్ఞానమే కానీ తెలివే కానీ ఏ విషయంలోనే కానీ నువ్వు ఉన్నత స్థితికి ఎదగాలంటే నీకు పరీక్ష తప్పదు అందుకు పరీక్ష కొరకు సిద్ధపడండి కాబట్టి ఇక్కడికి నేను ఇక వాక్యాన్ని ముగిస్తున్నాను వచ్చే వారము ఈ వాక్యాన్ని మనం ముందుకి కొనసాగించుకుంటా పోదాము ఇక్కడికి నేను ఇంకా ఎంతకంటే ఇంకొక నేను చెప్పలేను టైం అయిపోయింది కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఒకసేపు సంఘాన్ని గడుపుదాం ఒక సత్యాన్ని మరకు నేను మీకు చూపించినా ఆశపడుతున్నా అది ఈ యొక్క పర్లోకప్పు రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు మరి ఆయన ఆ తాలపు చెవులు తీసుకుని వెళ్ళిపోయినా ఎవరికనిచ్చిపోయిండ పేదూరు ఎవరికి ఇచ్చినట్టు నేనైతే చూడలే బైబుల్ ఎక్కడ వాక్యం కాని నేను ఆత్మీయస్థితులు గ్రహించగలుగుతున్నాను అవి సంఘానికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన అవి అన్ని సంఘానికి ఇచ్చి వెళ్ళిపోయిండు నీ బాధ్యత నువ్వు ఆ తాళల కొరకు పరిగెత్తు అవి ఎక్కడున్నాయో పోయి వెతుక్కో ఆ తాళం తీసుకొని పోయి పరలోకానికి వెళ్ళి ఆ గది తలుపు తెరిసి అక్కడున్న గ్రంథాలు ఏందో వెతుక్కో అందులో ఏం రాయబడిందో తెలుసుకో తెలుసుకొచ్చి ఇక్కడ చమలుపరచు ఎప్పుడైతే నువ్వు అక్కడ పోనీకి ప్రయత్నిస్తుంటావో ఈ వాయు మండలము ఆకాశ మండలం పైకి పోనీయకుండా అటగిస్తూ ఉంటాయి అందుకు నీకు ప్రార్థన జీవితం అవసరము కృపావారాలు అవసరము భాషల వరం మరీ అవసరం నువ్వు భాషల్లో గట్టిగా అరిచినవంటే అవన్నీ పరిగెత్తిపోతాయి అక్కడి నుంచి కాబట్టి అట్మీ అంటే స్థితిలో నువ్వు ఎదగాల నేను ప్రార్థిస్తాను పరిశుద్ధవాదు తండ్రి మీకు వందనాలనైనా ప్రభా క్రైస్తవ జీవితము యుద్ధం అనేది ఎవరు చెప్తలేరు ప్రభా పాటలు పాడి గంటలు గంటల వాక్యాలు ధ్యానించి వెళ్ళిపోవడమే ఉంది కానీ గంటలు గంటలు ప్రార్థనలో పోరాడేడదే లేదు ప్రభా కృపా వారి కొరకు కనిపెట్టేదే లేదు ప్రభా భాషలలో కనీసం ఒక గంట ఆరాధించిన చేయలేని సంఘాలు ఈరోజు ప్రపంచమంతటా ఉన్నాయి ప్రభా అందుకు బలహీనంగా అయిపోయినాయి బైబిల్లో వాక్యం చెప్తుంది బలహీనుడు బలవంతుడు దరిద్రుడు ధనికుడు కావాలని కూడా వాక్యం ఉంది ప్రభు అమలు పరచలేక కృషించిపోతుంది క్రైస్తవ జీవితం యుద్ధము పోరడలేక పరిగెతిపోతుంది నైనా ప్రార్థనని యుద్ధం అన్న శక్తిని కూడా గ్రహించలేకపోతుంది క్రైస్తవ జీవితం సహాయపడమని ప్రార్థిస్తున్న ప్రభ పాతాల కప్పుడు ద్వారాలు దాని ఎదుట నిలబడమన్నారు నైనా అది మేము గ్రహించిన ప్రభ మేము ముందు పోతాం మా ఎదుట అవి నిలబడలేవు దిష్ట శక్తులు వాడు ఎవడన్నా వాడు ఎటువంటి దురాత్మ శక్తులైనా కావచ్చు మా ఎదుట నిలవడానికి వీల్లేదు ఎందుకంటే మాకు ఈ వాగ్దానం ఉంది ప్రభా ఈ వాగ్దానం మీరు ఇచ్చినారు మాకు ఆ తాలపు చెవులు తీసుకొని మేము మీ సన్నిధికి వస్తున్నాం మేము ఏ ప్రాంతానికి వెళ్ళాలా పరలోకంలో ఎక్కడ ఏ తలుపులు తెరవాలో ఏ సత్యాలు మేము గ్రహించాలలో వాటిని మేము మహిమార్థంగా వాడతామని సమా ఇక్కడ వాగ్దానం చేసుకుంటున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని బ్రదర్స్ సిస్టర్స్ కి అందరికీ అనుగ్రహించమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభుైన ఏసీ కృష్క కృప సమాధానం నడిపింపు మనందరికీ శాదాకాలం తోడైండ్ అను దాకా మేన్ అందరికీ ప్రైజులు